ఎవరు స్టార్టింగ్ పేజ్ అలా పరశుద్ధరా స్టార్టింగ్ పేజ్ పరసుద్ధరావు పరిశుద్ధ మోహన్త కృపాకని కిరగల దేవా జీవం గల మా తండ్రినికి వంద నాలుగు స్థుతులు స్తోత్రములు ప్రవ్వ ఇది ఆయన మధ్యాహ్న కాల సమయంలో ప్రభా నైనాయన మీ నామానం ఇంకోటి కొంటకు మరిచిన బట్టి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వ ఆయన గడిచిన కాలం మమ్మల్ని కాచి కాపాడి ప్రభాని రెక్కల చోట్న భద్రపరిచిన తండ్రి ఏ దిన క్షణం వరకు నేను సజీవ లెక్కలో ఉంచినో ప్రభానికి వేలాది వందనాలు ప్రవ్వ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ మైలోడ్ హాలెలు స్థుతులు స్తోత్రాలయ స మహిమ ఘనత ప్రభావంలు యుగ యుగములు మీకే చెల్లిస్తున్నాం తండ్రి అవును ప్రభా నైనా ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామాను కూడు ఉంటారు అక్కడ మీరు ఉంటున్నారు ప్రభా ఇదన్నా తండ్రి మాధ్యానకాల సమయంలో ప్రభావ ఆయన మీ నామాన మేము కూడి ఉన్నాం ప్రభా మీరే మీ యొక్క ఆత్మాభిషేకం మాకు దయచేయండి ప్రభా మీరే మా మధ్యలో ఉండండి ప్రభావ ఆయన పాటల ద్వారా మీరే మహిమను ప్రభా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి ప్రభా ఆయన మాలో ఉన్న తప్పుల్ని ప్రభా ఇంకా నువ్వు ప్రభా మీ వాక్యం ద్వారా గద్దించి మళ్ళీ ప్రభ మరి మరింతగా ప్రభావ సంపూర్ణంగా మీరు సమర్పించుకుంటూ మీరు మాకు సహాయం దయచేయండి ప్రభావ ఆయన ప్రతి ప్రార్థనాంశాన్ని మీరు వినండి ప్రభావ మీకే వేలాది వంద నాలుగు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభావ మీటింగ్ జరిగించండి ప్రభావ తండ్రి ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ప్రభా మీరే సహాయం దండి ప్రభావ తండ్రి రానైన బిడ్డలందరినీ నడిపించి నా తండ్రి ఈ మీటింగ్ ద్వారా మీరు మహిమనందమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నమం ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి ఆ మేన్ మనోజ్ బ్రదర్ పాడండి బ్రదర్ పాట పాడుతున్నా శక్తి చేత కాదను బల్ముతో ఇది కాదనను నా ఆత్మదార దీని చేతునని ఏ సై అసలు శక్తి చేత కాదనూ బల్ముతో ఇది కాదనను నా ఆత్మదార దీని చేతునని ఏ సై అసల గోప పార్వతమాబను అడగించను ఇంత మాత్రముగా చద్రభూమి గమానను శక్తి చేత కాదెనను బల్ముత నిధి కాదెను నా ఆత్మ ద్వారా నిని చేతునని ఏ సయ్య ఓ ఏ నీ భాగ్యం ఎంత గొప్పది ఓ ఏమిను నీ భాగ్యం ఎంత గొప్పది ఏ సయ్యా రక్షించిన నిన్ను ఓరేర్ద వారెదవు శక్తి చేత కాదెనను బల్ముతో ఇది కాదెనను నా ఆత్మధార దీన్ని చేతునని సెలవిచెను ఇంకొకరికి ఎవరికైనా ప్రేరేపణ ఉంటే ఇంకొక పాట పాడండి ఈ రూప అన్న రాకపోతే ఇంకా మీలో ఎవరైనా వాక్యం చెప్పండి పరిశుద్ర బ్రదర్ అయినా రవి బ్రదర్ అయినా శ్రావణ్ బ్రదర్ అయినా మీకు ఎవరికైనా ప్రేరేపణ ఉంటే ఒక పాట పాడండి నేను పాడతా బ్రదర్ ఒక పాట సరే పాడండి బ్రదర్ అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరూ ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరూ ఉన్నా బంధువునివే బందాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట పాటగా మరీ మరీ నే చాటుకోనా మనసంత పులకించనీ సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు ప్రాణం నీవే నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు ప్రాణం నీవే పదే పదే నేను పాడుకున్నా प्रति चोटनी मातना पाटगा मरी मरीने चाटको ननसतुकििगा ममत महाराजा ये सुराजा ममतल महाराजा ये राजा। ममत महाराजा ना ये सुराजा మమతల మహారాజా నాయసు రాజా అడగక ముందే అక్కరలిరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరూ ఉన్నా బంధువునివే బంధాలను పెంచిన భాగ్యవంతుడా అడగక ముందే అక్కరలిరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరో ఉన్నా బంధునీవే బందాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా అవసరాలు తీర్చిన ఆత్మీయుడా बंधाल भाग्यवं ममत महाराजा येसुराजा ममत महाराजा ये सुजा मम तला महाराजा ना ये सुसुराजा मम तला महाराजा ये सुजा अड़े अेरी అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే అడిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నాదరి నమ్మకాని పెంచినా నానవు నీవే అనురాగం పంచినామవు నీవే నమ్మకాన్ని పెంచినా నా నవు నీవే అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచినా నా నవు నీవే పదే పదే నేను పాడుకోనా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 చితికిన నా గుండెకు ప్రాణం నీవే పదే పదే నేను పాడుకోన ప్రతి చోట నీ మాట పాటగా మరి మరి నే చాటుకోన మన సంత పులగించని సాక్షిగా మమతల మహారాజా నా మన మధ్యలో ఉన్న మనోజ్ బ్రదర్ ఈ రోజు మనకి వాక్యం షేర్ చేసుకుంటారు హలో బ్రదర్ ప్రైజ్ లాడ్ బ్రదర్ ఈ రోజు మీరు చెప్తారా బ్రదర్ వాక్యం మీరు చెప్పండి బ్రదర్ నిన్న రవి బ్రదర్ చెప్పిండి కదా ఈ రోజు మీరు చెప్పండి నెక్స్ట్ డే పరిశుద్ర బ్రదర్ అన్న శ్రావణ్ బ్రదర్ నేను అట్లా వన్ బై వన్ చెప్దాం సరే వాక్యం మేము చూసుకున్నాం ఓకే బ్రదర్ థ్యాంక్ బ్రదర్ తీర్చున ట్వంటీ సెవెన్ తీర్ ట్వంటీ సెవెన్ చేసుకున్నాం సుదు మీ సుప్రభా ఈ వాక్యం ధ్యానం చేస్తాం మీరే ఆత్మధ్యాన్ని నడిపించి అలాగే ఆ ప్రసిద్ధాత్మ సరస్వత్వం నడిపిస్తుంది వాక్యం వెళ్ళే ప్రభా హల మన తన చేసే ప్రభా మీరే మాతో మాట్లాడి సమస్తం మా మా ప్రవర్తనకు మీకు అధికారం చేసే మీరు వెలువని మా సౌబుద్ధి తొలగించి మీ బుద్ధి జ్ఞానం చేసేసి పరిశుభాత్మ ధర నడిపించమని మీరు సహాయించమని చెడ్డవారిని చూచి నువ్వు వ్యసన పడకము దుష్కార్యములు చేయవారిని చూసి మత్సర పడకము వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోవుదురు పచ్చని కూర వల్లనే వాడిపోవుదురు అలా ఇక్కడ చూస్తే చెడ్డవారిని చూసి నువ్వు వ్యసనకు పడద్దు అలా అంటే చెడ్డవాడు అంటే చెడిపోయి ఉన్నవారు అలా వాళ్ళు మనకు తాక్తూనే ఉంటాడు వాళ్ళు చెప్పిన మాటని నువ్వు వ్యసన పడకం అని చెప్తున్నావు ఇంకేమంటారు దుష్కార చేసిన వారిని చూసి మత్సర పడకము మత్సర రావద్దు ఈ రెడ్డు రావద్దు అలా చెడ్డ వారి అంటే వాడు చెడిపోయింటు అంటే దుస్తుకు సాధ అలా ఈ చూస్తే రెండు గుంపు నాకు ఎట్లా కనిపిస్తుండే పాము తేలు కనిపిస్తుంది ఇవి మనం చూస్తాం మనం కనుక వాళ్ళు చూసి నువ్వు మత్స్యర అని ఇంకేమంటాడు ఇక్కడ నమ్మిక నువ్వు దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి యహో హిందు నమ్మక నుంచి మేలు చేయం మేల్ అంటే ఏంది ఆయన రక్షణ సందేశం రక్షణ సందేశం యుహోిందు నువ్వు నమ్మక నుంచి దేశం ఉంచి సత్యంని ఏమంటాడు అక్కడ అనుసరించుము అలా సత్యం అంటే మన ప్రభుని అనుసరించమంటాడు దేశం అంటే తన బిడ్డలు కనుక దేశం ఇచ్చి దాన్ని అనుసరించమంట దేశం అంటే ఆ మన ప్రభుకి సద లోకం అంతా కానీ దేశం ఇచ్చి సంతోషించి దాన్ని అనుసరించు దాన్ని ఎమ్మిడిచుమని ఇక్కడ వాక్యం చెల్లిస్తుంది ఇంకేమంటాడు కదా బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అలా యహోని ఇప్పుడు సంతోషిస్తున్న ఉంటాయి ఏమో కోరికలు ఉంటాయి అది ని ఆయననే తీర్చా అని చెప్తున్నాడు ఆయననే తీర్తాను అలా అక్కడ ఆయనని చెప్తు ఇంకేము చదువు కలపరా నీ మార్గమును అప్పగింపు అలా నీ పోయే మార్గంలో ఈ లోకంలో ఎక్కడ పోతుంటే ఆయనకు అప్పగించిన అంట అలాయాసు ప్రభావం నేను పోయే కారం సపలపరచమని ఆయనకు అప్పగింపాలంటే ఏంటి ప్రార్థించేయాల నీ పోయే మార్గంను ఆయనకు అప్పగించాలంట అలా చూస్తే చూస్తే ప్రార్థన జీవితం నీ పోయే మార్గంలో యువకు అప్పగించాలంట నీ అంతా చింత అవుతా ఆయన మీద వేసేయాల నువ్వేమైనా సంతోషించాలని ఇక్కడ బైబుల్ సంవత్సరం ఇంకేమంటాడు అక్కడ నీవు ఆయనను నమ్ముకొను అలాది ఆయన నమ్ముకున్నాంటే పూర్తిగా లేవు నువ్వు ఇక్కడ ఉన్నావు సగం అక్కడ ఉన్నావు అలాది సగం ఇక్కడ ఉన్నావు ఆయన అక్కడ ఉన్నావు అంటే ఈ వాక్యం ఎట్లా తెలుసుకోవంటే మత్స్య స్వార్థ ఎయిటీన్ చుడుపురా ఇక్కడ శిష్యులతో మాత్రం మత ఎయిటీన్ ఒక నిమిషం ఎయిటీన్ చాప్టర్ ఫస్ట్ నుంచి ఆ కాలమున శిష్యులు ఏసు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా అలా ఏసు ఉన్నారు అక్కడ వచ్చి అడుగుతున్నట మనం ప్రభుత్వానికి తెలుసుకుందాం మనం ఎవరున్నారు ఇప్పుడు అప్పుడు ప్రభు అంటు ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్కు పిలిచి వారి మధ్యన నిలువబట్టి ఇట్ల మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నారు అంటే వాళ్ళ యేసు ప్రభుకు ఎమ్డిసులు మార్పు లేదు వాళ్ళలో ఏసుప్రభుని ఎముడు ఏసుప్రభుని నోటించి మాటని చూస్తే ఎక్కడ చూస్తే వాళ్ళు మార్పు లేదు ఎట్లుంటే యథావిధిగా పోవాలా ఏసుప్రభు అంటే సేవ చేయాలా ఏదో పోతున్నాం అంతా ఏసుప్రపే చూసుకుంటాడు ఏసుప్రపే చూసుకుంటాడు అలా అలి వాళ్ళ ఒక ఒక ఆలోచన వచ్చింది పల్లొక రాజ్యం గొప్పవాడు ఎవరంటే అలా అలిగ మీరు మార్పు పొంతేనే కానీ పల్లొక రాజ్యంలో గొప్పవాడు లేరు అని ఏసు ప్రభుకు సులూపంగా చూపిస్తున్నాడు ఒక ఏం చూపిస్తున్నాడు అక్కడ చూసాం కాగా ఈ బిడ్డ తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అలా చిన్న బిల్లలకు చూస్తే ఈ బిడ్డ చిన్న బిడ్డ వాళ్ళు ఎట్లా తగ్గించుకుంటారు వాళ్ళే గొప్పవాడు అలా అంటే గొప్పవాడంటే ఇక్కడ ఎట్లా చూస్తామంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలా దేవుళ్ళు వాక్యంలో ఎగదిన వ్యక్తి దేవుల్లో వాక్యంలో సంపూర్ణ ఎదిగితపోతే ఆయననే అంటాడు అలా ఇచ్చి ఎవరు తగ్గించుకుంటారు చూస్తే గొప్పవాడు చూస్తే మన ప్రభే కదా అందరికన్నా ఏం చేసినాడు ఆ ఇక్కడ చూసి ఈ పల్లోక రాజ్యంలో అంటే ఆయన శిష్యులు కాలు గడుకున్నాడు ఆయన అంతగా తగ్గించుకున్నాడు మన ప్రభు అంతగా ఆ పల్లోక రాజ్యం అంతా దూతంతో శృతిహారం చేసి ఇలిచి ఒక శిశువులు గాడు చేసుకో కాలు గడుక్కొని మనం అంతగా తగ్గించుకున్నాం ప్రభు అలా అంటే వాళ్ళకు వచ్చిన తలంపు అంటే ప్రభే పుట్టించినేమో అలా అలియా ఈ చిన్న బిడ్డ వాళ్ళు ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే గొప్పవారు అంటే వాళ్ళ తగ్గింపు లేదు వాళ్ళు లేరు వాళ్ళెక్కడొక్కడో ఏముంది అయితే ఏమంటారు చదువు ఇలా మరియు ఇలాంటి యొక్క బిడ్డను నా పేరట చేర్చుకొని నన్ను చేర్చుకొను అలా ఈ తగ్గించుకున్న బిడ్డ వాళ్ళు ఎవరు నన్ను చేసుకుని అని చెప్తున్నాడు అలాలు అంటే తగ్గింపు ముఖ్యముంది ఉంది అలాలు తగ్గింపు మనకు ముఖ్యముంది ఉంది కనుక ఇక్కడ చూస్తే ఎవరు తగ్గించుకుంటారో వాళ్ళే నా పేరట తీసుకొని ఇక్కడ ప్రభు చెప్తున్నాడు చదువుడు ఇంకా నా ఎందు విశ్వాసం ఈ చిన్న వారిలో ఒకరిని అభ్యంతరపరచు వాడేవాడు వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడిన వాడై మిక్కిల్లి లోతైన సముద్రములో ముంచి వేయబడుట వానికి మేలు వాళ్ళు మేలు అంటే చిన్నవారికి అడ్డగించపడదు అలాది అడ్డగించపడదు అంటే మన జీవితంలో అనేకులు వస్తూనే ఆటగాలు ఉంటారు మన ఎట్లు ఉండాలా దేవుని ప్రేమ కలిగి ఉండాల ఇక్కడ పిలిప్రాణి పత్రిక పిలిప్రాణి పత్రిక చూద్దాం పావులు ఎట్లుంది చూద్దాం ఇక్కడ పిలి ప్రాణి పత్రిక ఒకటి పదమూడు చూడుపురారు అనేకులు ఆటగాలు వస్తూనే ఉంటాయి మన జీవితంలో కాని మనం ఎట్లుండాలా మన తగ్గింపు ఇడవద్దు ప్రేమ ఇవ్వద్దు ఎలాగనగా నా బంధకములు క్రీస్తు నిమ్మిత్తమే కలిగినవని ప్రేత ప్రేతోరమ్యంను సేనలోని వారందరికీ తగ్గిన వారికి అందరికీ స్పష్టమాయను అలా అక్కడ చూసే ప్రేతను స్వస్థమాయను అంటే వాళ్ళు స్వస్థమా వాళ్ళు ఉందని చెప్తుంటుంది ఇక్కడ పావులు బక్తున్నా మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బందకముల మూలముగా ప్రభునందు నందు విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యమును బోధించుటకు మరీ విశేష ధైర్యము తెచ్చుకొని అలా అది కొందరికోసం చెప్తున్నావు పావులు అక్కడ విభ్రంగా ధైర్యం తెచ్చుకొని దేవుని వాక్యం చెప్తాను ధైర్యం తెచ్చుకుని అంటే దేవుని కోసం వాళ్ళు నిలబడినని పావుల భక్తుడు ఇక్కడ కొందరు అసూయ చేతను కలహ ఇక్కడ ఇక్కడ ఇక్కడ చూస్తే మనం చూస్తాం ఫస్ట్ చూస్తే చెడ్డవాణి నుంచి వ్యసన పడకు దుస్కరం చేసి మర్చిన పడకుమని చెప్తున్నాడు అంటే ఈ గుంపులు మనకు తల్లితనే ఉంటారు మనం ఎట్లా ఉండాలా ఇక్కడ పావులకు దేవుని ఆత్మ నడిపిస్తుంది అట్లా ఉండాలా కొందరు అసూ నుంచి కొందరు అసూయ చేతను కలహ చేతను కొందరు అసను కలహ బుద్ధి చేతను మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు ఈ ముగ్గురు గుంపులు క్రీస్తును ప్రకటించాలని చెప్తున్నాడు వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని పౌలు చేసిన సేవలో తల వాళ్ళు శ్రమగలుచున్నారు పౌలు ఇట్లా శ్రమ కలిసిన తలుచుకుంటున్నాను ఇంకేమంటాడు శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు అలలియ శుద్ధం మనసు కాక కక్ష నుంచి వాళ్ళు ప్రకటిస్తున్నారని చెప్తుండడు పౌలు భక్తుడు అయితే పౌలు పౌలు సేవలు అప్పుడు ఉంది ఆత్మ ఇప్పుడు కక్ష చేత కాదు ఇప్పుడు ఈ ఆత్మ ఇప్పుడు మనకు మన మధ్య ఉంటది మనం ఎట్లు ఉండాలా ఇక్కడ బైబుల్ చెప్తుంది ఇంకేముంటాడు ఇక్కడ వీరైతే నేను సువార్థ పక్షమున వాదించుటకు నియపింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుతున్నారు అలియ వీరైతే మళ్ళా చదువు సార్ వీరైతే నేను సువార్థ పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి నన్ను ఎరిగి నన్ను ఎరిగి ఇంకేమంటుడు ప్రేమతో ప్రకటించుచున్నారు ప్రేమతో ప్రకటించున్నారు అయిననేమి మిసు గాని సత్యము చేతనే గాని ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుతున్నాడు ఇది ముఖ్యమంత్రి క్రీస్తు ప్రకటిస్తున్నాడు మిశతనని కక్షతే ప్రకటిస్తున్నాను అని ఇక్కడ పౌరు భక్తులు చెప్తున్నాడు అలా అయితే మన ప్రభు సేవలో కాయన ప్రభు కాయన చెప్తాడు ప్రభా మన నామంలోకి ఆయన ఇట్లా సూచకీయ చేస్తున్నాడంటే మనకు ఆయన విరోధు కాదు కదా చేయని రాదని చెప్తాడు ఇక్కడ సువార్సడు చెప్పంటే ఇక్కడ చూస్తే మనం ఏమైనా కానీ మనం సంతోషము ఉండాలంట వాళ్ళ కోసం ప్రార్థించేయాల వాళ్ళు అదే ప్రతిప్తిగా రెండో దేవడుకురారు కావున క్రీస్తునందు ఏ హెచ్చరికైన ప్రేమ వలన ఏ హెచ్చరికైన ప్రేమ ఆదరణైనను ప్రేమ ఆదరైనను ఆత్మ ఏ సహ సహవాసమైనను ఏ దయాసమైనను ఆత్మందు ఏ సవాసమైన ఏ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడలా వాచన ప్రేమ అయినను వాచనమైన మీరు ఏక మనసుకు లగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలువారుగా ఉండి ఏక మనసు కలిగి ఏక భావము కలిగి ఉండి ఒక్కదాని అందే మనస్సు నా సంతోషమును సంపూర్ణము చేయుడి ప్రభు చెప్తుండేమో ఒకడ ఏమంటారు శిష్యులు అక్కడ వచ్చి చెప్తుంటే ఎవరు గొప్పవారంటే మీరందరి చిన్నపిడ ఉండాలా ఒక్కరు మనసు కలిగి ఉండాలా ఇక్కడ పావులు భక్తులు అదే చెప్తున్నాడు ఒక్క మనసు కలిగి మీరు ఉండాలి ఇంకేమంటాడు అక్కడ కక్ష చేతనైనా చేతనైనా ఏమీ చేయక చే కక్ష ఇక్కడ చూస్తే కొందరు ఏం చేస్తుండ అక్కడ కక్ష మంచి బుద్ధి కాక ప్రకటిస్తుంది అయినా కానీ సంతోషించాలా అంటే ఇక్కడ పావులు చెప్తున్నాడు మన ప్రభు చెప్తాడు ఏం చెప్తాడు అయ్యా గోధుమ గురుకులు పెరుగుతున్నాయి మేము పీకేయాలంటే ఏమంటాడు ప్రభు ఉండండి కోతకాలం మనం చూసుకుందామంటాం అంటే ప్రభు కలిగిన మనసు మనకు ఈ లోకంలో సేవలే ముఖ్యం ఉంది కలిగిన మనుషులు ఉండాలా చెప్పంటే ప్రభు ఎట్లా మనుషులు నడిపిస్తాం ఇక్కడ పౌలుపు ఇక్కడ నడిపిస్తున్నారు నిర్మంట చూసాం ఇక్కడ వినయమైన మనస్సు గలవారై ని మనసు గలంటే మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగుడని ఎంచుచు తనకంటే యోగుడు ఎంచుతూ మిలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల చూడవలము వాళ్ళ వాళ్ళు సొంతకారం చేస్తున్నమో మీ సొంతకారం చూస్తున్న మీరు మనసు కలిగి మీ కారం ఎట్లా చూసుకుంటారు మీ సొంతకారం ఎట్లా చూసుకుంటూ ఇతర మీ చూడవలను అక్కడ పౌలు భక్తుడు అక్కడ అక్కడ చెప్తుండడు ఫిలిప్తు రావు ఇంకేమంటాడు అక్కడ క్రీస్తు ఏసునకు కలిగిన ఈ మనసు అలాసి కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడు అలయ ముఖ్యం ఉంది అల ఎందుకంటే మన దగ్గర ప్రవచ వరం ఉండను ఏముండను ప్రేమ లేకుండా మనం విడుదల వాళ్ళు పౌలు భక్తుడు ఒకడే చెప్తాడు కోరించి రాని మూడపద్యండా ఒకరి పెట్టే విశ్వాసం ఉండను అలలియ మన ఇంత ప్రవచించే నా బీదలకు అంతా శ్రమం కలిసి గెలిచిన ప్రేమ లేకంటే నేను వెళ్దూను అని చెప్తున్నాను అంటే వేస్తానంటూ చెప్తున్నాను అంటే బైబుల్సి ప్రేమ సిద్ధం చెప్తుంది అలలియా ఇక్కడ పౌలులో మనం చూస్తాం దేవుని ఆత్మ ప్రేమలో ఎట్లా వాళ్ళ ప్రకటించి ప్రభు పౌలు సేవలు అవి అనేకలు వచ్చింది కానీ ఏం చేస్తున్నాడు ఆయన తప్పిపోతా ఆయన ప్రేమ కోసం సంతోషిస్తున్నాడు ఆయన చదువు బ్రదర్ ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవుని ప్రభుత్వం దేవుని స్వరూపమున్నవాడు కలిగి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని ఎంచుకున్న కానీ కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనిను అలా లీయ తన తనే రిక్తగా చేసుకును అలా లీయ ఇక్కడ చూసే మత స్వార్థాలు వాళ్ళకు వేదికలు వచ్చినట్టు అయ్యా పల్లొక రాజ్యం గొప్పవాడు ఎవడు పల్లొక రాజ్యం అంటే మనమే కదా దాని ఎవరు గొప్పవాడు అంటే ఎవడేటో నేను చెప్పయ్యా అంత చెప్పి చెప్తుడు చిన్న బిడ్డలు చెప్తున్నాడు ఎవరు తన తన తగ్గించుకుంటారో గొప్పవాడు అంటే గొప్పవాళ్ళంటే ప్రభులను ప్రభు నిన్ను మంచి దాసరాలు అనుకోవాలా మనుషులు మెప్పు కాదు మనుషులు మెప్పు కొంచే వరకు అలలియా మనసు నొప్పు కొంచెం ఉంటుంది కనుక అలలియా ఇక్కడ పౌలు ఒక ఆత్మ నడిపింది పావులు ఎంత చెప్తున్నాడు ఆయన ఇంత రిత్తుగా చేసుకున్నాడు ఇంత భూలోకము అంత తగ్గించుకున్నాడు ప్రభు అలది మనం ఏంటి ఏం పనికిరాని చెప్తా మనం అలదియా మన సేవలు ఇట్లా మనం తగ్గించుకుంటే మన సేవ ఫలింపతుంది అలదియా మనం చూసుకోవాలా చెక్ చేసుకోవాలా ఎక్కడ రెచ్చింపబడుతున్నామా ఎక్కడ తప్పిపోతున్నామా మనమే వాక్ నేనే వాక్యం చెప్పిననుకో మళ్ళీ ఆ వాక్యం సరే నడక్కుంటే నేను మీ అక్కడ వాక్యం సార్ తప్పిపోయినొచ్చు కదా నేనే వాక్యం చెప్పి ఆ వాక్యం సరే నడకుంటే వాక్యం ఇద్దరు ఇద్దరు కదా వాక్యం అలా అది చెప్పే వాళ్ళకు వాక్యం అతని వాళ్ళకు నేనే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడి నాకు ప్రయత్నం ఇచ్చి నేను వాక్యం బోధిస్తును ఆ వాక్యం ద్వారా నేను చెడకుంటే ఆ వాక్యం తర్వాత తప్పిస్తున్నాడు కదా తప్పిపోయినొచ్చు ఇది మా చాలా ముఖ్యం ఉంది అలా అక్కడ రోమాధ్యాయం చెప్తాడు ఇక్కడ చూడు రోమాధ్యాయం ఒకటి అధ్యయం దొరికరా ఓకే బ్రదర్ ఒకటో అధ్యాయంలో ఎన్నో వాచనం బ్రదర్ ఒక్క విషయం ఇది జూల్ అని అంటారా రూమా మొది రెండో చూడు రెండో అధ్యాయ బ్రదర్ రెండో అధ్యాయంలో ఎన్నో వచ్చిన బ్రదర్ ఐదో వచ్చినమాది మొదటి అధ్యాయ ప్రభా మొదటి రూమా లేవని చూడు ఓకే బ్రదర్ మీరు స్థిరపడవలనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని ఒకరి చేత ఒకరి విశ్వాసముని ఆదర పొందను ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనాను మీకిచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగులా ఆపేక్షించుచున్నాను ఆపేస్తున్నాను ఆశాపరుస్తున్నానని పావులు చెప్తున్నాడు సహోదరులారా నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్ధకు రానుద్దేశించి తిని రాస్తు చెప్పండి ఇక్కడ దేవు మన దేవుడు పౌలు ధర రోమసంకు బలపరచడం చేస్తున్నాడు ఇచ్చ ఉండాలా మీరు ఇచ్చ ఉండాలా అంటే ఇక్కడ ఒక్క మిషన్ సెవెంటీన్ చూడు ఓకే ఎందుకనినా నీతి మంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని ఎందు బయలపర దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుష్యుల యొక్క సమస్త భక్తిహీనత మీదను ధర్ణితి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలపరచబడుతున్న ఎందుకనగా చదవాలా మీరు చెప్తారా బ్రదర్ చదువు ఎందుకనగా దేవుని గురించి తెలియక సఖ్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది దేవుడు అది వారికి విషదపరచను ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనక వారు నిరుత్తులై ఉన్నారు వస్తువులంటే మరియు వారు దేవుని ఎరిగియు అయినను దేవునిగా మహిమపరచలేదు మహిమపరచలేదు కృతజ్ఞతాస్ చెల్లింపను లేదు గాని తమ వాదులైరి తన వాదంలో వ్యర్థులైరియా వారి అవివేక హృదయము అంధకారమాయను అంధకారమాయను దేవును చెప్పినట తాము జ్ఞానులమని చెప్పుకొనొచ్చు బుద్ధిహీనులైరి చెప్పుకుని బుద్ధిలేనియా వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమయగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చరి అలా ఇక్కడ ఏమైంది అంతగా దిగి జారిపోయి విగ్రహాలకు దిగిపోయినట్టు అక్కడ అలాయ చెప్పంటే ఇక్కడ వాక్యం చదువుతుంది ఆ లలియమండ్రి మనం ఏం చేయాల ఇక్కడ దేవుని వాక్యం మనకు ఇతనుకు వాక్యం మనకు బి చెప్తుంది వాక్యం ఇతనకు చెప్తుంది మనం ఏం వాక్యం చెప్తున్నాం ఆ వాక్యం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతూ ప్రేమ చేసి ఆ వాక్యం చేసి ప్రేమ వాచ్య కలిగి తగ్గింపు కలిగి జీవించాలా దేవుడు చిన్న వాక్యం తీర్చుకో పరలోక మందున్న నా తండ్రి నా ఏసయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో తండ్రి కనికిరం తండ్రి కృప కలిగిన తండ్రి దయాదాక్షిణ్యుడ కనికరం గల తండ్రి కృపామయుడ మహోన్నతుడ సర్వోన్నతుడ నీకు వందనాలు నీకు స్థుతులు నీకు పాదాభి వందనాలు నీకు లెక్కించలేని స్తోత్రంలో తండ్రి నా ప్రభా ఈ గడిచిన కాలమంతా తండ్రి నువ్వు కాచి కాపాడి దివారాత్రంలో తండ్రి కంటి పాప కాచి కాపాడి యొక్క దినముకు తండ్రి నీ నూతనమైన కృప మా అందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ ఈ మధ్యాహ్న కాల సమయం తండ్రి నీతో గడిపే భాగ్యం ఇచ్చినవు తండ్రి నీ స్వరం ధన్యత ఐశ్వర్యవంతులు గాను మమ్మల్ని చేసిన పరలోకమందున్న తండ్రి నా ఏసయ్యా నీకే వందనాలు నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనతా ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములు కలిగునుగాక హలెలు తండ్రి ఇదిగో ప్రభా నీ స్వరం ద్వారా వినిపించినవు తండ్రి నాయన తండ్రి అవును ప్రభా మేము తగ్గించుకుంటే మేము హెచ్చరించబడతాం ప్రభా నాయన నీ నామంలో ప్రభా మేము వినయం కలిగి ఉండాలా ప్రభా తండ్రి మాలో ఏ కక్షలు కానీ ఏవి ఈ లోక సంబంధించిన కలహాలు కానీ జగడమాడడం కానీ వేద్యమాడడం కానీ ద్వేషించడం కానీ నాయన అవన్నీ శరీర క్రియలు ప్రభ కానీ మేము శరీరకంగా మేము లేం ప్రభ మేము ఆత్మీయంగా ఉన్నాము కాబట్టి మాలో ఉండాలా ప్రభ ప్రేమ మంచితనము సమాధానము దయాలత్వము ఆశా నిగ్రహము ఇవి ఉండాలా ప్రభ ఈ గుణగణాలు తండ్రి మేము కలిగి ఉండాలా ప్రభ అందరి ప్రేమ చూపించాలా తండ్రి ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం ప్రభ మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించినారు ప్రభ మీరు పరిశుద్ధులైనప్పటికీ ప్రభ ఆ పరమును వీడి ఈ లోకంకి వచ్చే తండ్రి నాయన ఏ పాపము లేదు మీలో ఏ మచ్చ లేదు మీరు ఏ పాపము చేయనప్పటికీ నాయన మీరు ఎన్నో అవమానాలు తండ్రి నాయన ఎంతో భారం నాయన తండ్రి మా పాపములను మోసి ఆ సిలువలో తండ్రి మీరు మా మరణించినారు ప్రభ మీరు మమ్మల్ని ప్రేమించినారు కాబట్టే ప్రభ నాయన ప్రేమించిన వాడు తండ్రి నిజమైన కాపరి తన పిల్లల కోసం గొర్రెల కోసం తండ్రి తన ప్రాణాన్ని పెడతాడు కాబట్టి నువ్వు మా కాపరివి కాబట్టి మా కోసం ఈ లోకంకి ఆయన నువ్వు మరణించి మమ్మల్ని అందరినీ నాయన పరిచి నీతో ఆ పరలోక రాజ్యంలో ఉండే యోగ్యత ధన్యత ఇచ్చినావు ప్రభా దానిని బట్టి ప్రభా ఆయన నీకు ఏమి ఇచ్చినా వెయ్యి నోళ్లతో ప్రభా మా జీవితం అంతా స్థుతించినా కానీ నేను మహిమపరిచినా రుణం మేము తీర్చుకోలేం ప్రభా కాబట్టి నాయన నీ ప్రేమ పొందిన మేము తండ్రి నువ్వు దయాళుడో నీ రుచి చూసిన మేము కూడా అందరితో ప్రేమతోనే ఉండాలా ప్రభ అందరితో సమాధానంగా ఉండాల అందరినీ కనికరించాల అందరి పట్ల క్షమించాల అందరితో ప్రభా సహోదర ప్రేమ కలిగి ఏక మనసు ఏక హృదయం కలిగి నాయన అందరితో ఉండాలా ప్రభా ఒకవేళ మా సహోదరుడు ప్రభా నాయనా ఒకవేళ కొన్ని విషయంలో తప్పిపోయిన ఎడలా మేము దూరం పెట్టకుండా ఆ తప్పిపోయిన వాడికి ప్రభా తిరిగి నీ చెందక మేము నడిపించాలా కాబట్టి నాయన మాకు ఇలాంటి భారము మాకు కలిగి ఉన్నాం ప్రభా ఆ రోజు అపోస్తుడైన పౌలుని కూడా ప్రభా నాయన నువ్వు ఆ రీతిగానే ప్రభా తండ్రి తను చీకటిలో ఉన్నప్పటికీ గుడ్డివాడు తనకు సత్యం తెలియనప్పటికీ నాయన నీ స్వరం వినిపించి నాయన అతనికి ఉన్న నేత్రములకు ఉన్న గుడ్డితనం నుంచి సంపూర్ణ స్వస్థ దయచేసి మీలాగా మార్చుకున్నారు ప్రభా ఆ పుస్తులైన పౌలు అందుకే ప్రభా నాయన యొక్క లేఖనాల్లో ప్రభా అందరికీ ప్రభా హెచ్చరికిస్తూనే ఒక సాత్వికంతో ఒక దీర్ఘశాంతంతో ఓపికతో ఓర్పుతో నాయన ఎంతో నాయన సాక్రిఫైస్ చేసుకున్నాడు ప్రభా ఆ పౌలు తన జీవితాన్ని నీ కొరకు ప్రభా కాబట్టి ఈ దినం మేము కూడా పౌలు లాంటి వాళ్ళమే ప్రభా ఎందుకంటే నీ రాజ్యంలో నెరవేర్చే అందరం ప్రభా నీ బిడ్డలమే ప్రభా మాలో అపోస్తులుడైన పౌలని నాయన కెఫావాడని మాలో ఏ భేదాలు లేవు ప్రభా మేమంతా నీ శరీరం ప్రభా నీ రక్తం మాలో ఉంది ప్రభా నాయన ఈ లోకంలో మాకు తల్లిదండ్రులు వేరు కావచ్చు ఈ లోకంలో మా కులాలు వేరు కావచ్చు మతాలు వేరు కావచ్చు ప్రాంతాలు వేరు కావచ్చు కానీ మేమంతా నీ రక్తంలో కడగబడిన వాళ్ళం ప్రభా నీ యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగబడిన వాళ్ళం అంటే నీ రక్తం మాలో ఉంది మా ప్రతి ఒక్కరిలో అందుకే మేము అందరినీ నువ్వు సహోదర ప్రేమ కలిగి ఉన్నామన్నా ప్రేమతో ఎందుకంటే అందరిలో ఒకే రక్తం ఉన్నప్పుడు అందరూ అన్నదమ్ములమే అక్కా జల్లెలే ప్రభా కాబట్టి నాయన మాలో ఏ కక్షలు వద్దు ఏ తాత్పర్యములు వద్దు మేము తండ్రి నాయన నిన్ను మాలి నీలాగా మేము మాదిరిగా మారిన ఆయన ముందుకు పోవాలా ప్రభా కాబట్టి నాయనా తండ్రిని రాకడా అతి సమీపంగా ఉంది కాబట్టి ప్రభ ఈ శరీర క్రియలన్నింటినీ మేము విడిచిపెట్టి తండ్రి నాయన నీ మహిమను ధరించుకొని తండ్రి ఆ మహిమని చీకటిలో ఉన్న వాళ్ళందరికీ ప్రభా యొక్క వెలుతురు ప్రభ ప్రకాశింపజేయాల ఆ బంధకాల్లో చిక్కుబడి ఉన్న వాళ్ళందరినీ ప్రభా నీ తట్టు తిరగాల ప్రభ ఇదే నువ్వు మా పట్ల కలిగి ఉన్న భారము కాబట్టి నాయన దాని విషయంలో మేము ప్రాయసపడాలా ముందుకు పోవాలా నీ యొక్క శక్తి బలము తండ్రి నీ యొక్క జ్ఞానము నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి మాకు నడిపించి మమ్మల్ని ముందుకు నడిపించండి ఈ దినం నువ్వు ఒక స్వరం ధర నాతో మాట్లాడినావు కాబట్టి ప్రభ మాతోటి నాయన నీకు వందనాలు ప్రభా ఆ విన్న స్వరం ప్రభ నేనైతే నా హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నాను ప్రభా ఈ యొక్క వాక్యం చెప్పిన నాతోటి దాసుడు సహోదరుడు ప్రభా నాయన ఆయన గోడ ప్రభ నా హృదయపూర్వక వందనాలు ప్రభా నాయన ఆయన మీరు ముట్టండి తాకండి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా మీ శక్తి బలం మీ రక్త ప్రోక్షణ దయచేయండి ఆ యొక్క ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యాలు ఇంకా మీరు బయలుపరచండి ప్రభా మీరు మమ్మల్ని అందరినీ ఒక పాత్రలుగానే తీసుకున్నారు ప్రభా కానీ మా పక్షంగా యుద్ధము చేయి దేవుడు మీరు తంటే యుద్ధము మీదే కాబట్టి నాయన యొక్క దాసుడిని కూడా ప్రభా మీరు ఇంకా మీ యొక్క శక్తితో బలంతో మీ యొక్క ఆత్మవరములతో నాయన మీరు కుమ్మరించి మీ నామంలో ప్రభా ఇంకా ఎంతో మందిని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో రక్షణలోకి ఆ పరలోక రాజ్యంలోకి నడిపించే విధంగా మీరే యొక్క సహోదరుడి విషయంలో గొప్ప కార్యం జరిగించండి కుటుంబంలో శాంతి సమాధానం దయచేసి నాయన మీరే తోడుండండి ప్రభా ఈ ఆరాధనలో పాల్పొందిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ప్రభా ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి ఆశ్రదించండి వాళ్ళ పనులే కాకపోకంలో అన్నిట్లో మీరు తోడండి మీరే కాచి కాపాడండి మీరు రాకడ వరకు మమ్మల్ని సిద్ధపరచుకోండి తండ్రి నాయనా ప్రభా నాయనా తండ్రి ఎవరైతే ప్రభా ఈ యొక్క వైరస్ బాధితులు వ్యాక్సిన్ బాధితులు ఎంతో మంది ఉన్నారు ప్రభ ఎంతో మంది సఫర్ అవుతున్నారు ప్రభ వాళ్ళందరి గురించి ప్రభా నాయన నీ నామంలో మేము దినదినం మొరపెడుతూనే ఉన్నాం ప్రభా ఎడతెక ప్రార్థన చేస్తూనే ఉన్నాం కానీ మా ప్రతి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడో తండ్రి కాబట్టి ఆ కలవరిశిలులో తండ్రి మీరు పొందిన గాయముల ద్వారా ప్రతి ఒక్కరిని స్పష్టపరచ తండ్రి ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలా ప్రభా నీ నామం ఏరని వాడు నీవే దేవుడు అని తెలియని వాడు ఆయన ఎరిగి నీ సత్యమే తెలియనివాడు నీ సత్యానికి వచ్చి వీళ్ళందరూ ఆ పర్లోక రాజ్యంలో ఉండాలా ఎంతో మంది సేవకులు ప్రభాని అయినా తండ్రి మీ అన్నీ నిద్రించినారు ప్రభా సేవకుల సంఘములకు ప్రభా కుటుంబాలకు మీరే ఆదరణ దయచేయండి మీ కృప శాశ్వత కాలం వాళ్ళకు ఉండును దాకా తండ్రి ప్రభ ఎంతో మంది ప్రభా నాయన భార్యలను బర్కలను ప్రభా నాయన కోల్పోయినారు బిడ్డలను తల్లిదండ్రులను కోల్పోయిన వాళ్ళు ఉన్నారు ప్రభా వాళ్ళకి మీరే తల్లి దండి ప్రభా నాయన మీరే వాళ్ళకి తోడండి వాళ్ళ ప్రతి అవసరలో ప్రతి విధానంలో ప్రభా మీరే తోడండి వాళ్ళకి మీరే నాయన మీ కృప అనుగ్రహించండి ప్రభా మీరే వాళ్ళకి శాశ్వత కాలం ఉండండి ప్రభా తండ్రి ఆయన అలాగే చంద్రశేఖర్ అన్నకు కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా ఆయన యొక్క ఉద్యోగ విషయంలో మీరు తోడుండండి రాకపోకల్లో తోడుండండి ప్రభా నాయన ఇంకా ఎన్నో మరుగైన విషయాలు ప్రభా ఇంకా ఎన్నో మర్మాలు నీ యొక్క సత్యాలు ప్రభా మీరు ఇంకా అన్నకి ఎన్నో బయలుపరచండి ప్రభాతండ్రి అవన్నీ మేము కూడా పాటించాలా స్వీకరించాలా అన్నలాగా మేము కూడా ధైర్యంగా పదోనాయన ఎక్కడ భయపడుతుందా ధైర్యంగా ప్రకటించాలా ప్రభా తండ్రి నా ప్రభా అన్న కుటుంబానికి మీరే నాయన మీ యొక్క పరలోక శాంతి సమాధానం దయచేయండి ఆ సిస్టర్ ఆ సహోదరికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా నాయన మీ ఆత్మ వర్షం తండ్రి ఆయన సత్యంలోకి నడిపించండి ఆ యొక్క నాయన విషయంలో కుమారులు కుమార్తెల విషయంలో ప్రార్థిస్తుండగా వాళ్ళు చదువు ప్రభావ మీరే మీ యొక్క దయచేయండి ప్రభా నాయన అన్న చుట్టుప్రభ ఈ వైరస్ల నుంచి వ్యాక్సుల నుంచి తెగుల నుంచి ప్రతి కీడు నుంచి మీరే కాచి కాపాడి మీ లోపల తండ్రి ఈ గ్రూప్ లో ప్రభాం ఇంకా ఎంతో మందికి గర్భఫలం లేని సహోదరులు ఉన్నారు ప్రభా ఆ యొక్క సహోదరులు ఎవరైతే ఉన్నారో ఆ సిస్టర్స్ కి ప్రభా ఈ సంవత్సరంలో మీరే గర్భఫలం అనుభవించండి మీకే మహిమ ఘనతా ప్రభావం కలుగును కాక ఎవరికైతే ప్రభావ ప్రమోషన్స్ ఇంకా రాని వాళ్ళు ఉంటే ఆ సహోదరులకు మీరే ప్రమోషన్స్ అయితే ఎవరికైతే ఈ గ్రూప్లో ఉన్న ప్రజలకు ఇంకా వాళ్ళ వివాహం కాని వాళ్ళు ఉంటే వివాహం జరగాల ప్రభావ ఎవరికైతే ప్రభావ ఉండడానికి ఇల్లు కూడా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లును మీరు అనుగ్రహించండి నాయన ఎవరికైతే ఫైనాన్షియల్గా తండ్రి ఆర్థికంగా నాయన చితికిపోయి ఉన్న వాళ్ళు మీ మెల్లైన జీవితంలో మనల్లందరినీ ప్రభ ఎక్కడ సాతాను అపవాది ఆ ఘట ప్రవా ప్రభా మేము చోటివ్వకుండా మమ్మల్ని అందరినీ మీ రెక్కల నీడలో ప్రభా నాయన మమ్మల్ని కప్పిన ఆయన కోడి బిడ్డలను ఎట్లా అయితే రెక్కల మమ్మల్ని నువ్వు అట్లా కప్పుకొని ప్రభా నీ చిత్తము నెరవేర్చేలాగిన మమ్మల్ని అందరినీ ఒక పాత్రలుగా తీసుకొని మీరే నాయన మా పక్షంగా యుద్ధం చేయమని ఈ మధ్యాహ్న కళ నీ స్వరం వినిపించి మమ్మల్ని భాగ్యులుగాను ధన్యులుగాను ఐశ్వర్యవంతులుగా చేసినావు నీకు నా హృదయపూర్వక పాదాభి వందనాలు ప్రభా తండిన ఈ దినం ఎంతో మంది గొప్ప జనసంహము సముద్రం లాగా ఉన్నారు ప్రభా ఆ సముద్రం ప్రభ ఒక్క మనిషి నాయన దప్పిక తీర్చడానికి కూడా పనికిరాదు ప్రభా ఈ రోజు నీ బిడ్డలు ప్రభా నాయన ఎందుకు పనికిరాని అయిపోయి ఉన్నారు ప్రభా తండ్రి కానీ ఒక నీటి కాలువ ఒక జలపాతం ఉంటే అందులో తొవ్వే వాటర్ వస్తుంది ప్రభ అది చిన్నదే కావచ్చు చిన్న గుంటే కావచ్చు కానీ ఒక ఊరికే దాహాన్ని తీరుస్తుంది ప్రభ కాబట్టి మమ్మల్ని మీరు నీటి కాలువలాగా సెల ఏరులాగా పెట్టున్నారు కాబట్టి మీకు మా హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ నరేడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం స్తోత్రం కబా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి మంతుడానికి వర్ణాలేసయ్య అబ్రహామి శాఖ యాకబుల గొప్ప దేవ కృపామయడానికి స్థుతులు స్తోత్రం అయినా గొప్ప దేవ నిన్న నీరు నిరంతరం ఏకరిత ఉన్న మహాగణ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజని దేవ పరిశుధిరా పరిశుధిర పరిశుధిర నీకేస్త పిలుస్తూ అవసరమైన గొప్ప దీవ ని గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపల్లో మమ్మల్ని భద్రపరచుకున్నారనైనా మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకునేందుకు కానీ వంద నిస దివారాత్ మమ్మల్ని కాచి కాపాడన్నారు ఈ దినమంతా మీరే మాకు సహాయ కలిగినారనైనా వైరస్ బారిని పడుకుని మమ్మల్ని అందరినీ మమ్మల్ని మా సహోదరులు మాకు తోటి జతపని వారి అందరినీ దేవా ఒక వైరస్ నుంచి వ్యాక్సిన్ నుంచి మీరు కాపాడడానికి నీకు అందాలి ప్రభా నీకే కృతజ్ఞతలు అనిపించుకోవడం అయినా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ ఈ క్షణం వరకు మేము బ్రతుకున్నాం కేవలం మీ కృపనైనా నీకే సమస్త ఘనత మహిమ ప్రభావం యుగ యుగంలో కలుగుని కాకాలలు నా తండ్రి నా దేవా ఈ యొక్క మధ్యకాల సమయంలో ప్రభావం మీ యొక్క ఓ దేవా మీకు స్వరమైన ధన్యత మీరు మాకు ఇచ్చినందుకు నీకు ఓ దేవాత దేవ ప్రభు ఈ లోకంలో ఎంతో మంది ప్రభావం అతను నశించిపోతుందా ప్రభావందరూ ప్రభాసు వార్త ప్రకటించబడాలి మీకు ఇష్టం లేదు ప్రభావ ప్రతి ఆత్మ ప్రభ రక్షణ పొందాల ప్రభావ నా తల్లి ఎన్నో ప్రాంతాలు ఎన్నో మారుమూల గ్రామాల సువార్త లేదు ప్రభావ అలాంటి ప్రాంతాల వెళ్ళి స్వార్థ ప్రకటించాలన్న మీరు లేవనెత్తండి ప్రతి సేవకులు మీరు లేవనెత్తండి ఈ వైరస్ బారిన పడిన ప్రతి ఒ బిడ్డలందరూ మీరు ఆశీర్వించండి ప్రభావ నా దేవా ప్రభావం ముట్టి స్వస్థపరచండి ఆ కుటుంబాల ప్రభావ మీ ఆదరణ ఇచ్చేయండి మీకు సమాధానం గురించి మీ కొరకు సాసన పెట్టుకున్నాయని నీకు వందాలేసయ్య గొప్ప దేవానికి వందాలేసయ్య ఒక సంఘాల్లో ప్రభావ ఎన్నో పాస్ట్రం చనిపోయిందిగా ప్రభా సంఘాల ప్రభుత్వం ఏం చేయాలో ఏం తిప్పలేని అక్కడ నుంచి ప్రభావ గొప్ప సేవకులు మీరు లేవనెత్తండి ప్రతి సంఘాలను మీరు బలపరచండి స్థిరపరచండి నూతన అభిషేకం నూతన జ్ఞానం చేత నింపండి విజృంభించే వార్త ప్రకటించబడాలి ప్రాంతాల్లో ప్రభావ అలాంటి పిడలుగా ప్రతి సంఘాలు మీరు తాయాజీవన ఆదిష్టమైన గొప్ప దేవా రకరకాల తెగులు రాబోతున్నాయి ప్రభావ మీరు ముందుగానే మాకు చెప్పినారు కానీ మేము భయపడతలేం ప్రభావ సమస్త మీరు మాకు ముందుగానే చెప్తున్నారు ప్రభావ ఏం జరగబోతుంది సృష్టిలో మీరు ముందుగానే మాకు మాట్లాడిన మాకు బయలుపరిచినారు దాన్ని బట్టి నీకు వర్ణాలు గొప్ప దేవా ప్రతి క్షణమే విశ్వాసంలో మేము ముందుకు పోవాలా గొప్ప జనం పట్ల మీకు కనికరిని చూపించండి గొప్ప జనం అంత ప్రభావ శ్రమలపాలవుతుండగా వాళ్ళకి ఏ రీతిగా ఉపశమనం కల్పించాలన్న మాకు ఆ జ్ఞానం గొప్ప దేవాలని ప్రభావ మీ చెంత మీరు నడిపించాలా ప్రభావ నీకు ప్రతి దశలో మీకు అంగీకారంగా మేము జీవించాలా ప్రభావ మా హృదయ పరిస్థితి మీకు తెలుసు ప్రభావ నైనా ఇస్త ప్రభా సమస్తరిన దేవుడు ప్రభావ మనుషుల హృదయాలను పరిశీలించే గొప్ప దేవుడు మనుషుడు ప్రభా పై రూపం చూస్తారు కానీ మీరు అంతరంగం చూసే గొప్ప దేవుడు ప్రభానికి వందాలేసయ్య నా తండ్రి నా దేవా మేము మా హృదయాలు మీరు చూస్తున్న ఈ క్షణం నైనా గొప్ప దేవ మీకు అంగీకారంగా మేము జీవించాలా ప్రతి దశలో అనేకున్న ప్రభావ మీ ప్రేమలో మీరు నడిపించాలా ప్రాభ గొప్ప దేవా నీకు అన్నాలిస ఈ లోకంలో ప్రభావ మనుషులు అర్థం చేసుకునే శక్తిలో ప్రభావ మీరు ఎంతగా సత్యం బయలుపరచబడిన గాని ప్రభావ ఆ యూతులు ఒక శాస్త్రులు పరిచయంలో ప్రభావ అర్థం చేసుకోకుండా ప్రభావ మిమ్మల్ని మీద తిరుగుబార్త మిమ్మల్ని తప్పుగా అపార్థం ఈ రోజు క్రైస్తవ జీవితం అట్లనే ఉంది ప్రభావ తెలుసుకోకుండా ప్రభావ నా తన్నిసు ప్రభావ సత్యమైంది అబద్ధమైంది తెలుసుకోకుండా ప్రభావ మనుషులు ఓ దేవ ఐసు ప్రభావ అపరాధం చేసుకుని ప్రభావ వాళ్ళకి వాళ్ళ శిక్ష కలుగు చేసుకుంటున్నారు ప్రభావ ఆ బిడ్డలను క్షమించమని ఈ క్షణమైనా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు అందరిని ప్రభావ కృప చూపించే వాళ్ళు తిరిగి మీ స్థాయికి నడిపించమని ప్రాదిష్టమైన గొప్ప దేవ నీకు వందాలేసే ప్రతి దశలో మనసు మేము పొందుకోవాలా మీ ప్రేమను నింపుకొని మా అనేకులు అలాంటి బిడ్డలుగా తయారు నా తండ్రి నాటివ కేవీపీఎం గ్రూపులు ఉన్న ప్రతి బెదర్ ఇస్తారు అందరూ మీరు ఆశీర్దించండి నూతనంగా అభిషేకించండి మీ గొప్ప సాక్ష్యం పెట్టుకొని ఆయన చేసే పని వాటిలో ఉద్యోగ స్థలాల్లో అందరు తోడునని ప్రభావ మీ కృపల్లో భద్రపరుచుకోండి మీ కనికెరిని చూపించడానికి ఆదిష్టమైన మీరు బలపరిచే ఉన్న శక్తి లేవనెత్తండి మంచి శాలరీస్ అనుగ్రహించి మీ కొరకు పెట్టుకోండి ఆయన సందర్శకరణ ముట్టండి ప్రభావ అన్నకు మంచి ఆరోగ్యంగా ఇచ్చండి మీకు పరలోక్కువ జ్ఞానించేది ఇంకా నింపండి మీ సముచితమైన జ్ఞానం చేత నింపండి పశుదాత్మ విషయ కొంత ఇంకా బలంగా మీకు అనేక చోట్ల ప్రవాహ మీ ఇంకా బలంగా వాడుకున్న అన్నగారు విషయాలు మీరు మాకు బయలుపరుస్తున్నారు దాన్ని బట్టి నీకు అందాన్ని చెల్లిస్తామైన గొప్ప దేవ మా పిలుపు మా ఏర్పాటు మీద నిత్యం దృష్టికు మరీ జాగ్రత్త జీవించాలని సహాయపడండి నా దేవ నా ప్రభా ఫ్యామిలీ అగ్ని కంచిపోయిన ప్రభా చిత్రకు మంచి ఆరోగ్యం తెచ్చండి ఇంకా పరుశురాత్మక మీక సేవలు వాడుకొని ప్రభ ఇద్దరు పిల్లల నుంచి టెక్నికం చేసి మీరు దూతలు పెట్టండి ప్రభావ మీరు కాపాడండి వాళ్ళ కెరియర్స్ మీరు ఆశీర్వించి దీవించి ఉన్నత స్థితులు ఏవనైతే మీ కొరకు సాక్ష్యం పెట్టుకొని మీకు నీతి సత్యాన్ని ప్రకటించే బిల్లుగా తయారు మంచి ఆరోగ్యం తెచ్చండి ఉద్యోగ స్థలంలో ప్రభ అన్నింటిలో ప్రభావ మీరే సహాయకులు నడిపించండి వైరస్ నుంచి వ్యాక్సిన్స్ మీరు కాపాడమని ప్రిష్టమైన అన్న అన్నదమ్ములు వాళ్ళ కుటుంబస్తులు అందరూ బంధువులందరూ మీరు మార్చుకొని సరస్వతి నడిపించండి మీరు అక్కడ తొరుగుంది ప్రభ మీ అందరం సిద్ధపడాలా అన్నికుల్ని అలాంటి సేవా జీవితంలో వాళ్ళందరూ నడిపించి ఇక్కడ ఇక ఆరాధనలో పాల్గొన్న ప్రతి బ్రదర్ సిస్టర్ ని అందరూ మీరు ఆశీర్వదించండి రాని బిడ్డలు మీ దీవించి మీ కొరకు పెట్టుకోండి చక్కవతి పెద్ద ఫ్యామిలీ గురించి ప్రార్థిస్తాం దేవ బ్రదర్ మిత్రుని తాకండి నూతనంగా అభిషేకం ఇస్తే వాళ్ళు బలంగా వాడుకోండి నా దేవాళ్ళ భార్య రక్షణ నడిపించండి ఓ దేవాస్త ప్రభావ తన గర్వ ఫలాలు మీరు మా గ్రూపులో ఎంతో మంది సంతానం లేదు ప్రభావ బిడ్డలకు మీరు ఒక బహుమానం అనుగ్రించమంత ఆదిష్టమైన గొప్ప దేవ పతి ఆంకాలను కొట్టివేని ప్రభావ ప్రతి అనారోగ్యాన్ని గద్దిస్తున్న హళలీయ ప్రతి ఒక్కరి సంపూర్ణంగా ప్రభావ మీరే ఓ ప్రభా బహుమతి ఇవ్వండి ప్రభా మీరే గొప్ప కార్యం జరిగించండి మీరు ఇచ్చే దేవుడు ప్రభా నీకు వంద నీ సయ్య నా తల్లి నా దేవానికి వందీతిగా ప్రభా పట్ల బీదవాళ్ళ పట్ల మేము నా తల్లి వేస్తూ ప్రభావకు మేము చూపించాలా మీ ప్రేమను ఆయన అనాథస్తాం పోయి ప్రభావకు మేము సహాయపడాలా ప్రభా అన్నం లేని వాళ్ళకి ప్రభా ఆహారం లేని వాళ్ళకి ఆహారం ఇవ్వాలి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వాలా మీరు చెప్పినారు మతెస్త ఇరవై ఆరు అధ్యయంలో ఎప్పుడు ప్రభా అతను మేము మేము దిగమరుగా ఉన్నాం ఎప్పుడు మీకు బట్టలు లేకుండా వచ్చామంటే అల్పులైన వీళ్ళు చేస్తే నాకు చేసినట్టే మీరు అన్నారు ప్రభా ఈ లోకంలో అల్పులు ఎంతోమంది ఉన్నారు ఇస్తారు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ మేము దర్శించాలా వాళ్ళందరినీ ప్రభావ ప్రభా మీ చెందుకు నడిపించాలా వాళ్ళు కావలసిన బాగులు మేము చూడాలా ప్రభావ ఎందుకంటే మీరు మమ్మల్ని ఆశీర్దించినారు కాబట్టి ఆశీర్వాదం అనేకులు మేము ప్రకటించాలా అబ్రహాం నుంచి నేర్చుకున్న విధానం ప్రభా అతను అనేకులకు ఆశీర్వదకారకంగా ఉన్నాడు ప్రభా కాబట్టి మేము కూడా ప్రభావ మేము పొందుకునే ఆశీర్వాదం అనేకులు మేము ఉండాలా ఒక మిల్కి సేదిక క్రమంలో మమ్మల్ని తయారు చేసుకుందానికి వందనాలు ప్రభా నీకే కృతజ్ఞతలు అర్పించుకున్నాం సమస్త ఘనత మహిమ నీకే అర్పించుకున్నాం మీ వాక్యాన్ని సహాయం మేము జీవించాలా మేము ప్రయాసగొడుతున్నాం ప్రభావే మాకు నడిపించండి ఓ ప్రభ నతన్ని నీకు ఈ లోకం అంత ఓ ప్రభ ఎంత భయంకరమైంది ప్రభా అంత అక్రమంతో నిండుకుంది ప్రభా ఇలాంటి మధ్యలో ప్రభా పాములు సర్పముల తేలి మధ్యలో తోడేళ్ల మధ్యలో మీరు మమ్మల్ని పెట్టినారు ప్రతి క్షణం మేము జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి ఎక్కడ కూడా దుష్టుడికి అవకాశం ఇవ్వకుండా ప్రభావ మా చూపుల్లో కానీ మా తలంపుల్లో మా హృదయంలో ఆలోచనలు కానీ ఎక్కడ కూడా ఓ ప్రభావ సైతానికి అవకాశం విలేదు ప్రభావ ప్రతి దశలు మా నుంచి వచ్చిన ప్రతి మీ వాక్యమై ఉండాలా నేను మహిమపరిచేలాగానే మా నుంచి రావాలా ఈ భూమిని ప్రవాహ తండీ ఈ లోకంలో ప్రతి దాని ప్రభావ మీ మహిమతో మేము మీ జ్ఞానం చేత నింపాలా మీ వాక్యం నింపాలా ప్రభావ అనేకులు ఇది ఏదైనా వర్ణంలాగా తయారవును కాక వేసుకరిస్తున్నాము హలలుయా నిత్యం సంతోషం ఆనందం ఉండాలా దానికి మేము కానుకూలంగా కావాల ప్రభావ ఆ రీతి తయారు చేస్తానని నిన్న దీని మీరు వాక్యం ద్వారా మాట్లాడిన ఎన్నో విషయాలు మాకు బయలుపరిచిన ప్రభావ నీకు వర్ణాలు ఇంకా ఎన్నో ఆత్మీయ సత్యులు ఆ అధ్యాయంలో ప్రభావిం నేర్చుకోవాలా నా తన్ని మీరే మాకు సహాయపడమని ప్రార్థిష్టమైన ప్రదర్శన చేసి మీరు అందరూ ఆశీర్దించండి చెప్పిన ప్రదర్శన మీరు ఆశీర్దించి దీవించండి నూతనంగా అభిషేకించి మీ గొప్ప శాసన పెట్టుకొని మీ సమాధానం దయచేసి గొప్పదేవ్ మీ కొరకు పెట్టుకొని మీకు సిద్ధపరచుకోమని త్వరలో రాను ఏసుక్రీస్తు పరిశుద్ధ నామన ప్రార్థించుతున్నాం తండ్రి ఆ మేన్ ఏసో ప్రభా మన తన ఈ వాక్యం ద్వారా మాట్లాడి కేసువ ప్రభానికి శోతం చేస్తాం ఇంకా వాక్యం రోజు నడిపించి పలు జ్ఞానం దిదీవానికి ఆయా సంఖ్య చూపించండి ఒప్పుకొని నిర్చిపెట్టాలా ఈ వాక్యమే మాకు శుద్ధిగించేది ప్రభా ఏ మార్గం లేదు ఏశప్రభ ఈ వాక్యం ధ్యానం చేయాలా శుద్ధిగించాలా యేశప్రభ అలా నాదీవానికి శుతం చేసాం ఏసప్రభానికి శోతం చేసాం ఆ కలువరి చూపిస్తున్నాం ఆ ప్రేమ మన ప్రభా నింపలేశప్రభ ప్రేమ దయా కన్నా తగ్గింపు జీతం మాకు దయచండి అలా లేకుండా మాకు దయచండి ఏసోప్రభ అలా నా దీవ మన తన ఈశ్వ్రభ పావుల భక్తులు చెప్తున్నారు యశ్వభ మన సొంతం కనుక ఇతర భాగం నుంచి చూడాలి ఇతర భాగం నుంచి చూడాలంటే కలవరి చూసిన ప్రేమ మేము ప్రకటించాలా నా దీవానికి సొతం చేసాం అలా ఇతర నీ మనసు కావాలి ఈశోప్రభ నీ మనసు మాకు ధరింపే చేయండి నా ఈశానికి సొతం మీ మనసు లేకుండా మేము ఇతరులకు సంతోష పెట్టలేం నీ ప్రేమ లేకుండా ఇతరులు సంతోష పెట్టలేం నా దీవానికి సొతం బూడపను వచ్చి అంతగా తగ్గించుకునే యేసప్రభ అలా నా దియా మనుషులు దాచక లేక మీరు అలలిగా వచ్చి సేవ చేసే నేసప్రభ నా దీవ అంతగా ప్రేమ బైబుల్ అంత మార్గం చూపించండ్రు అలలి ఒక మార్గంలో మేము తప్పిపోతే మాకు చూపించండి అలలి అనాథి మా జీతం సరిహి మీకు అంగనికారుకు ఉండాలా నీకు సువాసంగా ఉండాలా దైవానికి శృతం మేము బోధిస్తున్న కనుక మేమే తప్పిపోతే అలలీ అనాది అలా కావాలి వీలేశ్వ్రభ మా జీతం సరింగ్ చేయని ఎస్వప్రభ నా దైవానికి శృతం అలలి అన ప్రేమ కలిగి జీవించాలా ఆ ప్రేమ సిద్ధాంతం కలవరి చూపించ ప్రేమ వాళ్ళని నింపండి అలలీ అనాథియా కనకరించని జ్ఞానం తెచ్చని నా దీవానికి సొతం అలలీ అనాథివా వాళ్ళ జ్ఞానం తెలియచని వాళ్ళు క్షమించి వాళ్ళ ఆత్మని ప్రేమ కలిగించి నా దీవానికి సతం చేస్తాం నీ దగ్గర చేసుకొని ఎసో ప్రభ నా దీవానికి సొతం ఎసో ప్రభ వాళ్ళవి రావాలా స్వార్థ వినాలా వాళ్ళవి ప్రభ వేసుకృతం వాళ్ళ ప్రభ అలలీ అనాథియా నేనే మార్గం నేనే జీవం అన్నం నేనే సత్యం అన్నం ఆ అలలి మా దేశం వ్యాప్తం చేసుకొని ప్రజలు ముట్టని తాకండి ఆ వైరస్ని విడిపీల్చండి వాళ్ళు రక్షణ తెచ్చండి వాళ్ళ పాపను క్షమించండి ఎస్ ప్రభా వాళ్ళవి రక్షణ తెచ్చని స్వార్థ అందించండి సేవకులు నడిపించండి నా దీవానికి స్థుతం స్వస్థపరించి వాళ్ళు రక్షణ పొందాలా మీరే కారించండి నా దీవానికి శోతం చేస్తాం అలా ఎంతో ప్రియులు ప్రభా నిధుడిపో విడిపోయే ఓదార్చండి వాళ్ళవి ప్రభా కనికరించండి ప్రసిద్ధాతో తిరిగి ప్రభా ఉల్లాసవం ధరిపించండి స్థిరపరచండి అలలియ సేవలు నడిపించండి నా ప్రభానికి కే పే బ్రేరు ఎంతో మంది ఉన్నారో మీ జ్ఞానం తెలియచని అలని అనాదివ మీ సేవలో బలంగా మీ తనపుని ఆలోచన మీ చిత్తాన్ని నెరవేర్చుకోండి అలాని చిన్న బిడ్డలు పిరబిర సేవ చేయాలా అన్న ముట్టను తాకని అన్న ధర ఇంకా రాసలు చూపించండి అలాని అన్నకు బలం శక్తి ఆరోగ్యం దచ్చని స్వస్థపరచని కంచని దుశక్తి దానాలని గర్తించని అలని అనాథివా అక్క ముట్టని తాకండి అక్కలేక సేవ చేయాలా పరిశుద్ధ ఆత్మ బలంతో జ్ఞానం తెలిపి హళనియకారి సేవలు వాడకొని ఇద్దరు పిల్లలు ముట్టి దీవించి జ్ఞానం తెచ్చని వాళ్ళ చిత్తను ప్రభా నీ చిత్తాన్ని ప్రభా హళని బలమైన సేవకులు తయారు బలంతో వాళ్ళ చుట్టూ అగ్నికరించని సై తాను దయ్యాలని కాల్చిన దీవించని అన్న బంధువులు ఎంతమంది వాళ్ళ విప్రభ తిరిగి పశుధాత్వం నీ కోసం స్థిరపరిచే సేవలు వాడకండి చక్రభి ముట్టని ఆ ప్రాంతం అంతా చేయండి వేసుకొన భావం రక్షణ పొందాలా తన వారి అభిమట్టి తాకి గృహప్రదం సంతానం కలిగి ఆ కర అలడిగా పతి సంఘాలు అక్కడ బీ బ్రదర్ అన్ని సొత్తం రావాలా ఆ కద్దింప కావాలి సుప్రభ ఈ అంత్యాలను చేయని నా దీవానికి సోదం చేశాం అలడిగా నా దీవానికి సోదం మన సంఖ్య ఎంతమంది స్వస్థత పొంది వైరస్ విడుదల పొందింది వాళ్ళవి మారు మనసు దీకు సేవ చేయాలా అలాడి మీరు కరెంట్ చేయని కొంత ఉంది అలాడిగా పనికి సేవకులు వేడుకోమన్నారు సుప్రభ అలాడి అల సేవకులు ఈ భూలోకం తల చేయాలా అలడియా నాదిగా మీ సాధ్యం ప్రేమగల మా పర్లోక తండ్రి పరిశుద్ధ రాయన్ దేవ ఏస రక్షక ఈ మధ్యాహ్న కాలం అందు మేము కూడుకొని ప్రే చేసుకొని ఆరాధించడానికి అనుగ్రహించిన మంచి తరుణాన్ని బట్టి వందనాలు వేసా ప్రభా ఈ గ్రూప్ లో ఉన్న మీకు తెలిసి బిడ్డల అవసరతలు ప్రభా మీ చిత్తం అనుసారంగా ఉంటే వాటిని మీరే నెరవేరుస్తారని ప్రభ మెంతక ఏమైనా ఎక్కువ అడుగుతే అది మీరు మాలోండి తీసివేస్తారని విశ్వసిస్తున్నానేసా ప్రభా నాయన రక్షక మేము మిమ్మల్ని అనుసరించి మీ అడుగు అనుసరించి ఒక మంచి జీవితాన్ని జీవించే లాభను అనుగ్రహించండిసా అనాథలకు నిరాశ్రయులకు అభాగ్యులకు ఫుడ్ షెల్టర్ క్లోదింగ్ ని అనుగ్రహించండి సార్ ప్రభా నాయన ఇంకా ప్రభై కోవిడ్ కేసెస్ ని మీరే తగ్గించినందుకు వందనాలి సార్ ఇంకా ఎవరెవరైతే ఏ డిసీజెస్ తో బాధపడుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరే కాచి కాపాడి దీవించి ఆస్వాదించండి సార్ అందరినీ మీరే కాచి కాపాడి దీవించి ఆస్వాదిస్తారని ప్రభా మాకు ఆ ఇంకా ప్రభై జాబ్స్ లేని వాళ్ళందరికీ మీరే జాబ్స్ ని అనుగ్రహించండి గైడెన్స్ ని అనుగ్రహించండి అందరిని మీరే కాచి కాపాడుతారని ఈ కొద్ది విన్న పంలు క్రీస్ ఇచ్చేస్తాను మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికి వైరస్ బాధితులకి ప్రతి కుటుంబాలకి కేబీపీ గ్రూప్ లోని ప్రతి ప్రదర్శిస్తారు అందరికీ సదాకాలం తోడింది కాక ఆ మెయిన్ అందరు కట్ అయిపోయారు బ్రదర్ కట్ అయిపోయారు ఇప్పుడు నువ్వు నేనే ఉన్నాం బ్రదర్ టక్ టక్ టక్ కట్ అయిపోయారు ఓకే బ్రదర్ ప్రైజ్ లాదర్